సో ఆ విధంగా ఎన్ని కథలు చెప్పినా ఎన్ని చెప్పినా ఈ సత్యాన్ని బోధించటం కోసమే చెప్తారు సత్యం ఒకటే నేను ఆయనకి చెప్పాను మీరు ఒక వ్యామోహంలో ఉన్నారండి ఒక మాయలో ఉన్నారు మీరు నేను చెప్పింది మీకు అర్థం కాదు ఓ లక్ష రూపాయలు వాడు పట్టుకెళ్ళిపోయారని వాడు అనుకుంటాడు నాది పట్టుకెళ్ళిపోయారని మీరు అనుకుంటారు అది దాని పేరే మాయ దాంట్లో దీంట్లో ఏది సత్యం లేదో మీ ఇంట్లో కూర్చుని మీరు ఫోన్ చేస్తారు ఆయన ఇంట్లో కూర్చుని ఆయన ఫోన్ చేస్తారు కానీ ఏమిటి నా ధనాన్ని వాడపహరించాడని మీరు అనుకుంటారు ఆయన ఇంకోటిలో అనుకుంటాడు ఇది దీని పేరే మీరు తెలుసుకోండి ఏం చేయమంటారు ఇది మాయా ఇది సత్యం కాదు అని తెలుసుకోండి అంతే అంతకంటే చేయాల్సి సంసారం అలాగే ఉంటుంది ఆ మాయ అంత సో శంకర్లు ఏదో ప్రశ్నలు ఇచ్చేవాడేవాడు రా పుచ్చుకునేవాడేవాడు తీసుకునేవాడేవాడు ఇదంతా కూడా కల్పన తప్ప ఇంకేమీ లేదు అంటే ఈరోజు శ్లోకం కాబట్టి అనేకము అనే భ్రమ ఆ మాయ చేత అలా అనిపిస్తుంది మాయావి యొక్క మాయ చేత కనిపించినట్టుగా అది వేరే ఏమీ లేదు తర్వాత మీరు అజ్ఞానం చేత మీరేమనుకుంటారంటే అన్యహా విజ్ఞాన ధాతు అస్తి ఇక్కడ వీడు నేను తెలివిగా తెలివియే నా స్వరూపము ఇంకో విజ్ఞాన సాతు ఉంది వైకుంఠంలో ఉంది దాని అది కూడా తెలివి ఆ తెలివి వేరు ఈ తెలివి వేరు అని కాన్షియస్నెస్ని ఫ్లోరల్గా ఉపయోగించుకుంటాను శ్రాడింజరికి ఉన్నంత వివేకం కూడా వీళ్ళకి ఎవరికీ లేదు శ్రాడింజర్ అతనేమే తక్కువ నా అభిప్రాయం కాదు అతను ఏమన్నాడంటే ఫస్ట్ వరల్డ్ వారు అవుతున్నప్పుడు ఉద్యోగం అది లేక భోజనానికి ఇబ్బంది పడుతుంటే అతను బయోగ్రఫీ చదువుతున్నాను నేను అతను అంటాడు ఆ టైంలోనే ఆ ఉద్యోగం యూనివర్సిటీ బంద్ అయిపోయి వియన్నాలో చదువు చదువులు అంతా వార్డులో ఉంది ప్రపంచం యూరప్ అంతా ఆ టైంలో నేను భోజనానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చేది అప్పుడు చదివిన చదువే అసలైన చదువు అప్పుడే నాకు షోపన్ హ్యావర్ అనే ఒక ఆధరు ఉపనిషత్తుల్ని పరిచయం చేశాడు అని రాసుకున్నాడు అప్పుడు షోపిన్ హ్యావర్ అనే జర్మన్ ఫిలాసఫరు ఉపనిషత్తుల్ని పరిచయం చేశాడు ది ఎస్సెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ అని ఒక సుఖం ఒకటి రాశాడు షోపన్ హ్యావర్ ఆ పుస్తకం పేరు నాకు గుర్తు లేదు సంథింగ్ సిమిలర్ చూడాలి అది నేను చదివాను అని ఇంకా ఎవరో ఫిలాసఫర్స్ చదివి అది ఆ వార్ టైంలో నేను అది పెద్ద బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను ఎంతో అతను రాస్తాడు వాట్ ఈజ్ లైఫ్ అండ్ మ్యాటర్ అండ్ మైండ్ అనే అతని పుస్తకాల్లో ఒక చోట రాస్తాడు కాబట్టి ఇంకొక విజ్ఞాన ధాతువు గలదు అని వీడు అజ్ఞానం చేత అనుకుంటాడు అన్నో విజ్ఞాన ధాతువు వస్తే ఆత్మస్వరూపము ఒక్కటే అక్కడ ఇక్కడ భిన్న భిన్నంగా భాషిస్తూ ఉన్న జ్ఞానం చేత అని అనుకోడు ఇలాగ అనుకుంటాడు వాస్తవానికి ఇక్కడ ఉన్న విజ్ఞాన ధాతులే సర్వప్రాణుల ఎందు కలదు అదియే సమష్టి బ్రహ్మాండములందు కూడా అదే విజ్ఞాన ధాతువు దాని ఎందు పెద్ద చిన్న భేదాలు ఉండవు మనం దాన్ని ఎలా చూస్తామంటే ఇక్కడ పెద్దది ఇక్కడ చిన్నది మీరు పెద్ద చిన్న అని మీరు ఎప్పుడైతే అన్నారో మీ మనస్సు యొక్క సంస్కారాన్ని దాని మీద వేసి మీరు చూస్తున్నారని తెలుసుకోవాలి పెద్ద చిన్న అన్నది అన్ని సందర్భాల్లోనూ సత్యం కాదు ఆ తత్వం దగ్గరకు వచ్చేప్పటికి అది పెద్దది కాదు చిన్నదీ కాదు పెద్ద చిన్న భేదం ఉన్న చోట ఆ భేదాలు ఉంటాయి కానీ ఈ స్పేస్కి అతీతంగా ఉండే తత్వంలో అది పెద్ద పెద్ద అనుకూడదండి కూడా అనుకోకూడదు అలాగా అటువంటి విజ్ఞాన ధాతులే సకల దేహంలో ఎందుకు గలదు పరమేశ్వర వాక్యే జీవమాశంక్య ప్రతిషేధతి సూత్రకార నాసంభవా అంచేతనే సూత్రకారులు ఈ వాక్యము జీవవాక్యం అనే భ్రమ కలిగే అవకాశం ఉంది కనుక దానిని ప్రస్తావించి జీవ ఇక్కడ జీవుడు కాదురా ఇది పరమేశ్వరుడే అని ఆ సూత్రంలో చెప్పారు పద్దెనిమిదో సూత్రం ఇతర పరామర్శాత్ స ఇది చే అసంభవాత్ అక్కడ జీవుణ్ణి చెప్పారండి జాగ్రత్త అవస్థలో జీవుణ్ణి చెప్పారు కాబట్టి అది జీవుడు వేరు పరమేశ్వరుడు వేరు అని మీరు అనుకుంటే నా కరెక్ట్ కాదు అసంభవాత్ ఇది జీవవాక్యం కాదు అది పరమేశ్వర వాక్యమే కాదయా జీవుడితో మొదలైంది దక్షిణ యక్షన్ పురుష అంటే జీవుడా పరమేశ్వరుడా జీవులతో మొదలవుతుందే జీవుడితో మొదలై శోధన అయిపోయి చిట్టేపటికి ఏ తదమృతం అభయమే తద్బ్రహ్మ అని ఉంటుంది అది జీవవాక్యం అవుతుందా పరమేశ్వర వాక్యం అవుతుందా పరమేశ్వర వాక్యం అవుతుంది మన ఆయన గారు కొన్ని వాక్యాలు జీవులతో మొదలై పరమేశ్వరులలో వీ పరమేశ్వరుడితో అంటే అర్థం ఏంటండి జీవుడే ఈశ్వరుడే మరికొన్ని వాక్యాలు ఈశ్వరుడితో మొదలై జీవుడితో అంతమవుతాయి సత్య కామ సత్య సంకల్ప ఆయన పరమేశ్వరుడు ఇప్పుడు సంసారిగా ఉన్నాడు అంటాడు అంటే ఈశ్వరుడితో మొదలై జీవుడితో అంతమవుతాయి ఇలా ఉంటాయి వాక్యాలు నేను దీన్ని బట్టి ఆ జీవుడు వేరే ఈశ్వరుడు వేరే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీరు మూర్ఖులు అని అనుకున్నారు మూర్ఖులు కాదు పండితులే చాలా కండిషన్ అయి ఉన్నారని అర్థం లేదు నిజేతనే ఆచార్య బదరాయణాచార్యులు ఇతర ఇతరాంటి జీవుడు జీవుడు ఉన్నాడు దీంట్లో అనేటువంటి ప్రసంగం చేసి ఇది పరమేశ్వర వాక్యమే కానీ జీవవాక్యం కాదు అని ఆ సూత్రంలో త్రోసిపుచ్చినారు త్ర అయమభిప్రాయండి జీవుడుగా ఉంది కదా జీవుడు జీవుడని మొదలుపెట్టి పరమేశ్వరుల్లోకి కల్పిస్తున్నారు అలాగా అలా మీరు కన్ఫ్యూజన్ చేస్తున్నారు ఆ బదరాయిలు అయితే మాత్రం అది మీకు ఎవరికైనా శంక కలిగితే దాని అభిప్రాయం అలాగే నిషేధించటంలో అది జీవుడు కాదు అని నిషేధించటంలో అభిప్రాయం ఇలా ఉంటుంది ఎలాగా నిత్యశుద్ధ బుద్ధ బుక్త స్వభావ స్వభావే కూటస్థ నిత్యే ఏకస్మిన్న సంఘే తద్విపరీతం జైవం రూపం యోమ్ కలమలాది పరికల్పితం చాలా మంచి వాక్యం ప్రాక్టికల్ కూడా నా ఉద్దేశంలో ఇదంతా ఏదో థిరిటికల్ అని మీరు అనుకోకూడదు ప్రాక్టికల్ ఎలాగంటే నిత్య స్వభావం అంటే స్వరూపం అర్థం మీ స్వరూపము నిత్యము అంటే కాలమునక అతీతమైనది ఇప్పుడు మీరు మీరు దేహాన్ని చూసి అరవై ఏళ్ళైంది నాకు పుట్టి అని మీరు అనుకుంటే మీకు అనిత్యులు తప్ప మీరు దేహాన్ని చూడడం మానేసి అలాగా నిశ్చలంగా ఉండి ఓంకారం చెప్పి అలా ఆకాశరూపంగా ఉంటే మీకు నేను పుట్టాను పోతాను అనే ఫీలింగ్ అక్కడ అనుభవం కలుగుతుంది అక్కడ మీద మీరు పని కట్టుకుని నెత్తిని వేసుకోవాలి ఈ నేను పుట్టాను చచ్చిపోతాను అనే అనుభవాన్ని నెత్తిన వేసుకో ఇప్పుడు నీకు చాలా ప్రాక్టికల్ కూడా ఈ హాస్పిటల్ వాళ్ళు ఏమంటారంటే నువ్వు మా గోల్డ్ కార్డు తీసుకో నీకు డయాగ్నాస్టిక్స్ అన్నీ ఉచితం ఉంటారు ఎందుకు అసలు నాకు ఎందుకు కాదు ఆ ఉపయోగపడుతుంది ప్రాక్టికల్గా మాట్లాడు అర్ధగోలుగా మాట్లాడాలి సరే ఓ గోల్డ్ కార్డు తీసుకుంటాను ఈ గోల్డ్ కార్డు తీసినప్పటి నుంచి బహుశా ఈ డయాగ్నాస్టిక్ నాకు అవసరమేమో అది అవసరమేమో అనిపిస్తుంది అనిపించి వెళ్ళి అక్కడ లైన్లో నెలకొంటాం వాడేమో ఇది ఈ మెసర్ అంటాడు అని వాడేమో చేస్తూ ఉంటాడు ఆ రిపోర్ట్లు ఇస్తాడు అవి చూసుకోవడం అవి చూసుకుంటే బహుశా నాకు రోగం ఉందేమో అనిపిస్తుంది అవును నిజమైన నిజానికి నడువు కొంచెం నొప్పి కూడా వస్తుంది ఈ కూడా అనిపిస్తుంది ఏమన్నా నడువు కొంచెం నొప్పిస్తే ఎనారాయణ తైలం రాష్ట్రంలో కొంచెం ఆసనాలు ఇవ్వేస్తే పోతున్నాయి అలా కాకుండా మీరు ఈ ఈ స్కీమ్లో పెట్టారంటే మీరు ఈ రోగాలన్నీ మీద ఉన్నటువంటి భ్రమ మీకు కలుగుతుంది అప్పుడు ఈ ఈ వ్యాధులన్నవి ఎలా ఉంటాయంటే దే ఆర్ ఓన్లీ పార్ట్లీ ఫిజియలాజికల్ మోస్ట్లీ దే ఆర్ సైకలాజికల్లో ఉండేది కాబట్టి నేను రోగ్రస్తును అనే ఒక పెద్ద నిశ్చయంలోకి వీడు వచ్చేస్తాడు మీరు నెత్తిని వేసుకున్నారు అది అదేమీ మీరు యథార్థంగా అలాగా మీరు నెత్తి మీదకి ఎత్తుకోకపోతే అది మిమ్మల్ని ఏమీ బాధించదు మీరు ట్రై చేసి చూడండి ప్రాక్టికల్గాను ప్రాగ్మాటిక్గా ఉండాలి నేనేం కాదను కానీ నేను చెప్పింది కూడా ప్రాగ్మాటిక్ ఏమో ఆలోచించండి అదే నేను అండి సో కాబట్టి దేభిమానం పెట్టుకున్నప్పుడు ఉండే రోగాలు పదు ఉంటే దేహాభిమానం లేనప్పుడు ఆ పది ఎలా ఒకటవుతుంది అంటే ఇంకా ఆ ఒకటి కూడా ప్రకృతి ధర్మం కనుక అయింది లేకపోతే అది కూడా మీకేం సంబంధం లేదు ఈజ్ దిస్ ప్రాక్టికల్ ఆర్ ఈజ్ దట్ ప్రాక్టికల్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ విచ్ ఈజ్ ప్రాక్టికల్ అనేది మీరు డిసైడ్ చేయాలి కాబట్టి నిత్య స్వరూపం నిత్యం తన తన స్వరూపాన్ని తాను కరెక్ట్గా చూసుకుంటే నిత్యం అవుతుంది అది వీడు చూసుకోకుండా ఏదేదో నెత్తిన వేసుకుంటే వీడు అనిత్యుడిగా పిలిచిపోతుంది శుద్ధ చూడండి ఇప్పుడు నేను పాపం చేశాను అనేది కొంచెం కష్టం దేహం అనేప్పుడు ఈజీ ఏదో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తే కూడా అర్థం ఇంకా ఆ కొంచెం కష్టం మనస్సు దగ్గరికి వచ్చేప్పుడు ఇది నేను పాపని చేశాను అని వీడు అనుకుంటాడు వాడు చూసుకోవాల్సిందేమిటి అదే తప్పు పని ఇప్పుడు నేను చేస్తానా ఎన్నడూ చేయను కాదు చేస్తానంటే ఇంకా వాడికి విముక్తి లేదు నేను పాఠం చెప్పింది లేదు ఇప్పుడు లెవర్ నా కంఠంలో ప్రాణం తీసేసినా నేను ఆ తప్పు ఇప్పుడు చేయను అప్పుడు చేశాను ఓసారి ఆవును కొట్టాను నేను చేతిలో కట్టి ఉంది దాంతో కొట్టాను దానికి పాపం నొప్పి కలిగింది నేను ఆ పని అప్పుడు చేశాను చిన్నతనం చేత చేశాను ఇప్పుడు చేస్తానా నేను కొట్టలేదండి ఒక దృష్టాంతం చెప్పలేదు ఎందుకంటే చిన్నప్పుడు కూడా నేను కొట్టలేదు ఆవును నేను కొట్టలేదు ఎందుకంటే మీకు దృష్టాంతంగా చెప్పాను ఎందుకంటే అలాగా కొట్టేనని అనిపిస్తే కూడా నా మనస్సుకి కష్టం అనిపిస్తుంది సరే ఇప్పుడు చేస్తాను ఆ నెవర్ ఇప్పుడు నేను ఎవరు చేయలే అంటే దాని అర్థం ఏంటో తెలిసిన అండి యువర్ అన్కాన్షియస్ అట్ దా You are conscious now. యువర్ కాన్షియస్ నో అప్పుడు అన్కాన్షియస్ గా ఉన్నారు మీరు అంచేతనే చేశారు ఇప్పుడు చేస్తారా చేయరు అంటే యువర్ కాన్షియస్ నో కానీ మీరు ఏమనుకుంటారు అప్పుడు కాన్షియస్ గా ఉన్నారనుకుంటారు యువర్ నాట్ కాన్షియస్ యువర్ అన్కాన్షియస్ అంచేతనే చేయగలిగాను ఇప్పుడు మీరు ఇప్పుడున్న పరిస్థితిని మీరు కాన్షియస్ అని అర్థం చేసుకోండి నో యు ఆర్ కాన్షియస్ కదా అంచేతనే ఇప్పుడు చేయను అంటున్నారు కదా దీంతో పోల్చే మీరు చూసుకోండి అప్పుడు మీ మనస్థితిని మీరు వేధించి వేసుకోండి అప్పుడు మీరు కాన్షియస్గా ఉండి చేశారా లేదు అన్కాన్షియస్గా ఉండబట్టే చేశాను కాన్షియస్గా ఉంటాలా చేయనే చేయనే చేయను అంటే అర్థం ఏంటండి ఏదో చేశాం ఏదో తప్పు అయింది అన్కాన్షియస్గా ఉండి చేశాం కాన్షియస్గా ఉంటే చేయము అంటే మీకు కొంత గిల్ట్ తగ్గుతుంది అందుకోసం చెప్పాను నేను కాబట్టివో దోషాలు ఉంటాయి మనం చేసినవి అవి తెలివి లేని రోజుల్లో చేసాం ఇప్పుడైతే చేయం ఇప్పుడు కూడా ఇంకా చేస్తున్నాము అంటే దెన్ యువర్ స్టడీ ఆఫ్ వేదాంత హ్యాస్ నాట్ హెల్ప్డ్ యూ దట్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ దట్ ఈ దట్ కెనాట్ బి ఎన్ ఎగ్జాంపుల్ అని వాళ్ళు ఎగ్జాంపుల్ ఏమిటంటే వాట్ ఐ హ్యావ్ ఉండర్ అట్ ద టైమ్ ఐ విల్ నెవర్ డూ నా ఐ విల్ నెవర్ ఎవర్ డూ ఇట్ అంటే ఐ వాజ్ అన్కాన్షియస్ అట్ ద టైమ్ నవ్ ఐఎమ్ కాన్షియస్ ఓకే యూ ఫర్ గ్యూ ఇది ఫర్ద్యూ ఏదైనా కొంత అటోన్మెంట్ ఏదైనా అవసరమైతే చేసుకుని ఫర్ద్యూ చేసేసుకుని నేను శుద్ధుడను నా ఏ పాపము లేదు అని ఒక కమౌట్ అఫే కానీ మీరు పుణ్యం సంపాదించే హడావిల్లో ఉన్నప్పుడు ఇది కుదరదు మీరు ఓ పుణ్యం పోవేయడం కార్యక్రమం చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా అన్వయించలేదు నేను చెప్పిన ఫార్ములా ఎప్పుడు అన్వయిస్తుందంటే యూ ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ విత్ పుణ్యం మీరు పుణ్యకర్మలు చేయొచ్చు చేయాలి కూడా కానీ నేను ఇదిగో inta చేశాను పుణ్యం ఇది నాకు ఈ పుణ్యం వచ్చింది ఈ nandu నన్ను భవిష్యత్తులో ఉద్ధరిస్తుంది అటువంటిప్పుడు ఈ బిల్ట్ కూడా ఉంటుంది యూ హ్యావ్ టు క్యారీ దిస్ ఆల్సో ఓకే సో యూ హ్యావ్ రీచ్ ద స్టేజ్ పుణ్య పాపములకు అతీతమైన ఆత్మతత్వం నేను గండ కనపడితే snanam చేస్తా కానీ పుణ్యం లెక్కెత్తుకుంటూ స్నానం చేయను స్నానం చేస్తానంటే గంగ కనపడితే ఒకవేళ చలి ఎక్కువగా ఉండవు నాకు ఆరోగ్యం బాగలేక నేను చేయలేకపోతే నేను బెంగపెట్టుకోను దాని గురించి నా యాత్ర ఉదాహరణ అయిపోయిందని నేను అనుకోను అప్పుడు ఏమనుకుంటానంటే ఆత్మతీర్థం పరమతీర్థం అనుకుంటాను ఆత్మధ్యానం చేసుకుంటే అదే గంగా స్నానాన్ని మించిందని కూడా అనుకుంటా పైగా కాబట్టి ఐఎమ్ నాట్ అవుట్ గ్యాదర్ సమ్ పుణ్యం నా వన్స్ ఆ కండిషనింగ్ మీలోంచి పోతే అప్పుడు ఇంక గిల్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను చెప్పిన ఫార్ముల ప్రకారం పోతుంది పోతే స్టేజ్ షుడ్ కామ్ ఎలాగంటే నేను ఆకాశము వలె స్వచ్ఛము అయిన ఆత్మ చైతన్యము నా స్వరూపము దంటో నిలిచి ఉంటారు అంటే అర్థం శుద్ధ నిత్య శుద్ధ బుద్ధ ముక్త రెండుంటాయి చూడండి నేను అజ్ఞానిని నేను అజ్ఞానిని అని మీరు అనుకుంటూ ఉన్నంతసేపు మీరు అజ్ఞానిగానే ఉంటారు మీరు అనుకోవడం మానేయాలి మీరు అజ్ఞానిని అంటే మీ మిమ్మల్ని మీరు అవమానం చేసుకున్నట్టు లెక్క ఎందుకంటే మీరు భగవద్గీత చదువుకున్నారు ఉపనిషత్తులు చదువుకున్నారు నేను అజ్ఞానిని అంటే మీరు చదివింది ఏమిటర్థం కాబట్టి నేను అజ్ఞాని అనే అనే ఒక కండిషనింగ్ బాగా ఉంటుంది అది తీసిపాయ మామూలుగా పాఠానికి రావాయా తత్వం తెలుసుకోవాలని ఎక్కడైనా రోడ్డు మీద కనపడితే చెప్తారు అది పాఠానికి వస్తాడని జిజ్ఞాసతోటి ఉంటాడని కొంత అధ్యయనం చేసి కృతార్థుడవుతాడని ప్రేమతో చెప్పిన మాటగా తప్పది నిన్ను అజ్ఞానిగా స్థిరీకరించడం కోసం చెప్పిన మాట కాదు నువ్వు అజ్ఞానిగా ముద్ర వేయడం కోసం చెప్పిన మాట కాదు క్రిస్టియానిటీలోకి వెళ్తే నువ్వు ముద్ర వేసి పెడతాడు అది కాదు ఇది అంటే అజ్ఞాని విలువని ముద్ర వేస్తే తప్పది కొంతమంది ఆపరపోట చేస్తారు మీరందరూ అజ్ఞానులు మేము జ్ఞానులు మీరు మాకు సేవ చేస్తూ ఉండండి అంటే వీళ్ళు కాబోలుంటున్న అలా చూస్తూ ఉంటారు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్ అందుకే మిమ్మల్ని సరైన దిశ చూపించడం కోసం అలా చెప్తారు పెద్దలు కాబట్టి నేను అజ్ఞానిని అనే మాటలు అజ్ఞానంలో ఉంటే ఏం చేస్తారో అది చేసుకుంటూ పోవాలి నాకు మ్యాథమెటిక్స్ రాదు అనుకోకూడదు మ్యాథమెటిక్స్ రావాలంటే ఏం చేయాలో అది చేసుకుంటూ పోవాలి నాకు మ్యాథమెటిక్స్ రాదు కాబట్టి మ్యాథమెటిక్స్ పుస్తకం నేను చదువుతాను అంటే అది ముందుకు వెళ్ళదు అక్కడే బ్రేక్ పడిపోతుంది మీరు బోన్సెస్ బ్యాక్ మీరు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు వెనక్కి వచ్చేసి మ్యాథమెటిక్స్ డిఫికల్ట్ అండి అంట అని మనం అల్లగా అదన్నది వదిలిపెట్టేస్తాను అలా చేయకూడదు అటువంటి కండిషన్ పెట్టుకోకూడదు నేను అజ్ఞానిని అనే మాట వద్దు అజ్ఞానంలో ఉన్నవాడు ఏం చేస్తాడు చక్కగా పుస్తకం తీసుకుని శ్రవణం చేస్తాడు యు డూ దాట్ బట్ డోంట్ కంక్లూడ్ దట్ ప్యూర్ అజ్ఞాని ఆ కంక్లూషన్ ఎప్పుడైతే మీరు విడిచిపెట్టేస్తారో అది అంత తేలికాదు విడిచిపెట్టడం అది ఏమవుతుందంటే మీకు ఏదో ఏదో కష్టం వస్తుంది ఎవరో మేనగుత కొడుకో మేనమా కొడుకో ఏదో కష్టం వస్తుంది కష్టం వచ్చినప్పుడు మీకు మనస్సు అంతా కలిసి వేసినట్టయింది అప్పుడు మళ్ళీ ఓసారి ఉపనిషద్వాక్యం గుర్తుకొస్తుంది ఎప్పుడో సాయంకాలం గుర్తుకొచ్చినప్పుడు ఇంకా మనం అజ్ఞానంలోనే ఉన్నాం రా అనిపిస్తుంది అని చెప్పనే అది అంత తేలిక కాదు అలా అనిపిస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే నేను అజ్ఞాని స్థిరీకరించుకోకూడదు ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగ మనస్సు కలుషితమైనది ఈ అవిద్య చాలా గట్టేది ఈ కండిషన్ చాలా బలమైనది ఇది పోవడానికి ఇంకా కొంతమంది శ్రవణం చేయాలి ధ్యానం చేయాలి అని అనుకోవాలి అదే కాదు నేను అజ్ఞానిని అని అనుకోకూడదు మీరు నేను అజ్ఞానిని అని అనుకోకుండగా అలా ఓంకారని చెప్పి అలా ఆకాశరూపంగా నిలిచి ఉన్నారనుకోండి అప్పుడు మీరు తెలివిగా ఉంటారా అజ్ఞానిగా ఉంటారా తెలివిగా అదే బుద్ధ అదే మీ యొక్క యథార్థస్వరూపము తర్వాత ముక్త నేను బొద్ధుడని ఇది కొంచెం తేలిక నా అభిప్రాయంగా అంత కష్టం కాదు మీరు నేను బొద్ధుడన్నా అనుక్కుంటేనే బద్ధుడుగా ఉంటానండి మీరు అనుకోకపోతే బద్ధుడు కాదు కదా అన్నాడు నేను ఇక్కడ ఉన్నానండి నా భార్య ఏమో ఉంది ఒంటారే బతుకైపోయానండి అంటే నేను ఎప్పుడు ఒంటరి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు చక్కగా టిఫిన్ తింటున్నప్పుడు ఒంటరి బతికేం కాదు కదా అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిపోతు ఎందుకు అవుతుంది ఎప్పుడవుతుంది అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ టిఫిన్ కాఫీ కొంత సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఖాళీగా కూర్చొని ఆవిడ గుర్తుకొచ్చి నేను ఒంటరి అని అనుకుంటే మీరు ఒంటరి అంతవరకు అవరు అది చాలామంది తెలుసుకోరు వీడు అనుకోవాలి నేను ఒంటది బతుకున్నది అని వీడు అనుకోవాలి అనుకుంటే అయిపోతుంది ఏమి సందేహం అనుకోకపోతే అసంగంగా మిగిలి ఉంటాడు ఆకాశ మిగిలిన అది అసలు స్వరూపం వాడిదది అనుకుంటేనే ఇది అవుతుంది అంచేది హిందీలో సామెత అవుతుంది మాని మాని బంధన్ మే ఆయో ఇది కొంచెం విలేజ్ హిందీ విలేజ్ హిందీలో మాని అంటే మాన్కర్ అని అర్థం ఈకి కర్ మాన్కర్ మాని మాని అంటే మాన్కర్ మాన్కర్ అంటే అలా స్వీకరించి స్వీకరించి బంధమే ఆయో అంటే బంధమే అత హే అదర్ మాని మాని బంధమే ఆయో కాబట్టి నా బతుకు ఒంటరిదైపోయింది ఓకే వాడు ఒంటది నాకున్న డబ్బు చాలదు చాలదు చాలదని నిర్ధారణ అయిపోయిన తర్వాత చాలదు మామూలుగా రోడ్డు మీద ఉన్నవాడు రూపాయలు నాకు ఈ పొట్టుకు చాలని అనుకుంటున్నాడు వాడికి సరిపడుతుంది కానీ వీడు ఈ ఫ్యాక్టరీ పెద్ద ఫ్యాక్టరీ పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు వీడికి అది చాలదని వీడు అనుకుంటున్నారు కాబట్టి వీడికి చాలదు అంతే తథాస్తు దేవతలు ఉంటారండి అదే ఆత్మ ఉపద్రష్టానుమంతా భర్తా భర్త మహేశ్వర ఆత్మను చూసారా ఉపద్రష్ట చాలా దగ్గరగా ఉండి సాక్షిగా ఉండి హనుమంత తథాస్తు నాకు డబ్బు చాలదు తథాస్తు నేను రోగిచ్చువాడిని తథాస్తు ఒంట వాడిని తథాస్తు నాకు లక్క తథాస్తు డబ్బు చాలేమిటండి పుచ్చు చెట్లతో వెళ్ళేదానికి చాలా ఏమిటి ఉన్నదాంతో కాలక్షేపం చేయడమే ఉన్నది ఖర్చు తథాస్తు నాకు ఒంటరేమిటి ఆత్మ ఆత్మ అన్ని హృదయాల్లో ఉండే ఆత్మే నేను అయి ఉండగా నేను ఒంటరిలా తథాస్తు నాకు బంధం ఏమున్నది ఏమిటి బంధం ఈ కూలిపోతుంది కూలిపోయి దేహం కూలిపోయి ఎలాగో కూలిపోతుంది అప్పుడు నేను అనంత విశ్వంలో కలిసిపోతాను అనంత ఆకాశంలో విలీనం అయిపోతాను బంధమేముంది ఎవడో చెప్తాడు నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే అదే చేయాలి సో యూ హ్యావ్ బ్రాట్ దట్ బాండేజ్ అపాన్ యువర్ హెడ్ మీరు ఎవడో ఆ మాట దీం కొట్టుకుంటారు గరుడ పురాణం మాట దీం కొట్టుకుంటారు ఏ గరుడ పురాణంలో కూడా బోడంత వేదాంతం ఉందండి అది గరుడ పురాణంలో ఒరిజినల్ గరుడు పురాణము ప్రక్షిప్త గరుడ పురాణము రెండున్నాయి బాగా భారతంలో ఉన్నట్టుగా ఒరిజినల్ గరుడు పురాణం అంతా వేదాంతమే ప్రక్షిప్తాల్లోనే వీడు ఈ జీవుడు ఎక్కడికి అక్కడికి వెళ్ళాడు ఇలా చేశారు ఇదంతా ప్రక్షిప్తంలో వచ్చింది అంటే కాలక్రమంలో డెవలప్ అయినటువంటి రిచువల్ దీని వివేకానంద స్వామి బాగా వ్యాఖ్యానం చేశాడు ముఖ్యంగా ఈ డెత్ రిచువల్ బెంగాల్లో ఎక్కువ బెంగాల్లో ఉన్నంత రిచువల్ ప్రపంచంలో ఎక్కడా లేదు క్రూరాతి క్రూరంగా తయారు చేసారు వాళ్ళ రిచువల్ ఆ జట్టు చుట్టూ భయంకరమైన రిచువల్స్ పెట్టేసి ఇప్పటికి కూడా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు లేడీస్ వాళ్ళు ఇప్పటికి ఈ బెంగాల్ విడోస్ అని ఫేమస్ అది బెంగాల్ విడోస్ వాళ్ళందరూ బృందాలను రోజుకు ఎనిమిది గంటలు కృష్ణ జపం చేస్తే భోజనం పెడతా ఏమండి ఆ కండిషన్ ఏమిటండి ఎనిమిది గంటలు కృష్ణ జపం చేస్తే భోజనం పెడతాననే కండిషన్ ఇది భోజనం పెట్టచ్చు కదా విడో ఎవళ్ళు లేరు సింగిల్ ఉమెన్ ఓల్డ్ ఏజ్ వచ్చేసింది అమ్మా భోజనం చేయి భోజనం నేను పెడతాను భోజనం నువ్వు భోజనం చేయి భోజనం చేసిన తర్వాత ఏం చేయాలో లెటర్ డిసైడ్ కొంచెం పెద్ద మనస్సు ఉండద్దు అలా కాదు ఇక్కడ తమలా పెట్టాను హార్మోని పెట్టాను ఏదో చిన్న వేణు కూడా వేణు లేకపోతే ఇరవై పెట్టాము ఈ విడో ఏమో తమల వాయిస్తుంది ఈ వీడియో హార్మోని అంటుంది వాడేమో హార్మోని ఇంకోటి వాయిస్తాడు నువ్వు హరేరామనుకోండు అలా పొద్దున్న నాలుగు గంటలు సాయంకాలం నాలుగు గంటలు మీకేమో రోజుకి భోజనం పెడతాం వీడు చేయొచ్చుగా పని దీనికి ఒక వాడు చేయొచ్చుగా వాడు ఆ పని చేయడు వాడేం చేస్తాడు మేమిక్కడ హరే కృష్ణ సంకీర్తనం ఇరవై నాలుగు గంటలు చేయిస్తున్నాము అని ఓ బ్రోసర్ ఒకటి పట్టుకు బయలుదేరుతారు మీరందరూ చందాలు ఇవ్వండి అన్నీ వెయ్యి రూపాయలు ఐదు వేలు అమెరికా నుంచి డాలర్స్లో అన్ని వసూలు చేస్తూ ఉంటాడు వసూలు చేసి బిల్డింగ్ పైన రూఫ్ కొంచెం మోస్తరుగా ఉంటే కొత్త రూఫ్ వేయిస్తాడు పక్కన చెట్టు ఉంటే కొట్టేసి మళ్ళీ అక్కడ ఏదో పంప ఏదో ఇలాంటివి చేస్తూ ఉంటాడు ఇలాంటి పాప పనులన్నీ చేస్తూ చెట్టు కొట్టి బిల్డింగ్ కట్టడం ఇలాంటి లేకపోతే డబ్బులు జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి దాంట్లో కొట్టుకుని తినేయడం ఇలాంటి పనులన్నీ చూస్తూ ఉంటాయి వీళ్ళకేమో నాలుగు గంటలు తక్కువైందంటే డబ్బులు ఇవన్నీ చేస్తానే వీళ్ళని సతాయిస్తూ ఉంటారు వీళ్ళందరూ బెంగాల్ వీడోస్ దీని మీద ఒక డాక్యుమెంటరీ వచ్చింది ఆ డాక్యుమెంటరీ తీసిన వాళ్ళు యాంటీ హిందూ అని మళ్ళీ అదో ప్రచారం ట్రూత్ అవుతోంది టై రోడ్లో ఆయన్ని అడిగారు నేను అడిగినట్టుగానే అడిగాను సో ఏమండి మీరు వాళ్ళని అలాగా ఆ రూల్ పెట్టడం ఏమిటి అంటే ఆయన ఏమన్నాడు ఓకే నేను రూల్ పెట్టను నేను డబ్బులు వసూలు చేయను సందాలు వసూలు చేయను ఆ మమతా బెనర్జీ వచ్చి చేయమనండి లేదు చేస్తుంటే మీకేమో నచ్చలేదు కదా ఓకే లేదేస్తారు లెట్ మమతా బెనర్జీ కమండు బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయింది ఆవిడ ఆవిడని చేపనని ఊరికే విమర్శిస్తే ఏమైనా ఆయన ఉండడు ఆయన ఈ అది ఇది రాజు వెళ్ళి ఇది అంతా ఇది ఎందుకో మీరు నెత్తి వేసుకుని నేను బద్ధుడను నేను సంసారి నేను మీరు వేసుకున్నారు తప్ప ఎవరు వేయలేదండి నేను బద్ధుడనని మీరు అనుకోకూడదు నేను మరణించిన తర్వాత అనంత విశ్వంలో కలిసిపోతాను మరణించిన తర్వాత కలవడానికి ఇప్పుడే కలిసిపోతున్నాను మీరు ఎప్పుడైతే ముక్తుడను అనుకుంటారో మీరు కొత్తగా ఏదో ఏమీ అవ్వదు మీరు ఉన్నట్టే ఉంటారు కానీ నేను బుద్ధుడను అనే భ్రమ పోతుంది క్రమంగా మీ స్వరూపం మీకు ఆవిష్కృతం అది మీ స్వరూపం కూటస్థనిత్యే అది కాలమును గతీతమైనది పుట్టుటా గిట్టుటా లేనిది కూటస్థము చలనము లేనిది కాబట్టి మీరేం చేయాలంటే చలనం ఉన్నదాంతో అంతలాగా ఏకం అయిపోకూడదు చలనం ఉన్నదాన్ని కొంచెం సాక్షిగా చూస్తూ ఉంటారు సరే కానీ అన్నట్టుగా ఉండాలి చలనం ఉన్నదాన్ని దేహం ఉందనుకోండా నడుస్తూ ఉంటుంది మనస్సు ఉందనుకోండి ఇటు ఉంటుంది లెట్ ఇట్ బి చలనం లేనిది ఒకటి మీలో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి చేస్తే మీకు అర్థమవుతుంది నేను ఆ చలనము లేని కాలమునకతీతమైన ఆత్మతత్వము అని మీకు తెలుస్తుంది కూటస్థనిత్యే ఏకస్మిన్ అసంగే అది దేహంతో సంఘం పెట్టుకుంటేనే భిన్న భిన్నము అనుభవం కలుగుతుంది దేహంతో ఇంద్రియాలతోటి సంఘాన్ని విడిచిపెట్టి ఆసక్తిని విడిచిపెట్టి మీరు అలా నిర్మలంగా ఉన్నప్పుడు దాని ఎందుకు అదే పరమాత్మ అదే మీరు మీ స్వరూపం అదే దాని ఎందు అటువంటి పరమాత్మ ఎందు ఇక్కడ చెప్పిన దానికి విపరీతంగా విపరీతం అంటే అనిత్యుణ్ణి నేను పుట్టను తెచ్చిపోతాను అశుద్ధ నాకు పాపం ఉంది పుణ్యం పాపం ఉంది అబుద్ధా నేను అజ్ఞానిని అముక్త నేను బుద్ధుడను అనిత్య ఎప్పుడు చలన స్వభావమే నేను లక్షల్లో నేను ఒక నేను సంసారిని రాగద్వేషాలు గలవాణ్ణి సంగ అది విపరీతం ఈ విపరీతమైన రూపము ఇది జీవరూపమే అది ఈశ్వర రూపం కాదు ఆ విపరీత రూపం జీవరూపమే కానీ అది యథార్థం కాదు ఆ పైన ఇందాక చెప్పినటువంటి పరమాత్మయందు ఈ విపరీతమైన జీవరూపము కల్పితము మీరు ఊహించుకున్నది మీరు పని కట్టుకుని ఊహించుకున్నది పని కట్టుకుని ఇప్పుడు మీరు భోజనాది చేశారు మంచి కడుపు నిండా భోజనం చేశారు స్వీట్ వాళ్ళు కూడా తిన్నారు భోజనం చేశారు నడుము వాల్చారు కొంచేశారు గురుపెట్టి నిద్రపోయారు లేచి తీగి తాగి అప్పుడు ఇప్పుడు ఆ వీడు మనకి లక్ష రూపాయలు ఎక్కువ చేయడు కాబట్టి శత్రువు ఈ పని కట్టుకుని మీరు బ్రేక్ చేసుకున్నారు తప్ప మీరు ఆ పద్యోద మీరు అసంఖ్యంగానే ఉంటారు అసఖ్య ఆకాశంగా అసహ్యంగానే ఉంటారు కాబట్టి పని కట్టుకుని కల్పించుకున్నారు అదేదో అలవాటు కూడా కొంత హేతు అవ్వచ్చు పని కట్టుకుని కల్పించుకోవడం ఇప్పుడు కొంతమంది పూర్వం వాళ్ళు ఎలా సాయంకాలం అయ్యేప్పటికీ ఎలా నల్ల మందు దొరుకుతుందిరా అని తిరిగి ఓ నల్ల ఉన్న ఒకటి సంపాదించి భగేం పనేపాట ఏమీ లేదు రాత్రిని పడుకుని దొరకడమే ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు చీకటి పడిపోగానే ఎప్పుడైనా పడుకోవచ్చు రెండు మెతుకులు తినేసి డలవల్లు వేసుకుని పని కట్టుకుని తెచ్చుకున్న సమస్య అది దొరక్కపోతే దొరికితే సంతోషించి ఇదంతా కూడా అవసరం లేదు అవసరం లేకున్నా పని కట్టుకుని వాడు పెట్టుకున్నాడు ఆ సంసారం అలాగే మనం కూడా ఈ కల్పిత జీవరూపం ఎలాగంటే యోమ్ని తల మలాది ఇవ ఆకాశం ఉంటుంది ఈ ఆకాశానికి వీడు ఏమంటాడు అది అక్కడ పైన టొపేరం ఒకటి ఉందంటాడు తలం తలం అంటే గుండిగా బోర్ల గించినట్టుందంట అంటే మీరు ఏదైనా బాణంతో అలా పొడిస్తే అవతల వైపు ఒకటి ఉంటుంది యువతల వైపు ఒకటి ఉంటుంది పైన ఇప్పుడు చాందిని కట్టారనుకోండి చాందిని బాణంతో పొడిస్తే అవతలం వైపు ఉంటుంది అలా తీసుకుంటారు ఈ ఆకాశం పురాణాలు వాహ్మణుడు పెరుగుతున్నాడు అధ్యతనే ఈ స్టోరీస్ ని మీరు సింబాలిక్ గా పెట్టేసుకుంటే పర్వాలేదు కానీ అయితే లిటరల్ గా తీసుకుంటే యూ ఎండ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంట్రడెక్షన్స్ మిషన్స్ వామనుడు పెరుగుతున్నాడు పెరుగుతున్నాడు పెరుగు ఇంకెంతవరకు పెరుగుతాడు ఈ తొపేరా ఉండొచ్చింది అది చూస్తే దాన్ని పొడి చేసుకుని పెరిగాడు ఆయన అప్పుడు ఆ పైన అవతల వైపున బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆయన గబగబా ప్రదక్షిణం చేశాడు ఎలాగా ఇంతదాకా వచ్చాడు కదా అని ఏమున్నామో ఏమిటి అలా ఉంటే ఇది ఎవరైనా మన కుర్రాళ్ళు చదివారంటే యంగ్ పీపుల్ వాళ్ళని మీరు కన్విన్స్ చేయగలరండి మీ ముందు వాళ్ళేం పాపం అందరూ కానీ తర్వాత వెనక్కి వెళ్ళే విధంగా పాపం చాలా కష్టపడి ఎలాగ దాన్ని హ్యాండిల్ చేయడం అదిగో అది తలము అంటే ఈ తలం ఉందా అక్కడ మీరు పెట్టుకున్నది కాదండి అక్కడ ఏం లేదు అలాగే నీల ఆకాశము అంటే నీలాకాశము ఏదో కవులు వర్ణించడానికి అది ఆ సందర్భం వేరు నిలాకాశం అనే మాట తప్పని మేమంటాంలా మీరు నిరాకాశం అనొచ్చు చక్కగా ఉందనొచ్చు వర్ణించొచ్చు చంద్రుడు అనొచ్చు ఇది అనొచ్చు అనొచ్చు నిరాకాశము సరస్సు వలయం ఉన్నాడు సరస్వీవ హంస అని వర్ణించాడు మహాకవి వాల్మీకి చంద్రుడు వస్తే ఒక సరస్సులో హంస అలా మెల్లగా కదులుతుంది కాళ్ళు కనపడం అదే కదులుతూ ఉంటుంది అలా ఉన్నాడు ఈ చంద్రుడు అన్నాడు ఎందుకంటే సరస్సు జలములు వినీలంగా ఉంటాయి అక్కడ హంసలా కాబట్టి మీరు కవిత్వం చెప్పొచ్చు కవిత్వాన్ని మనం ఎంజాయ్ కూడా చేయచ్చు అదంతా బాగుందండి దాన్ని ఏమీ మనం కాదనం బట్ ఫైనల్గా ఓ మాట మనం అనుకోవాలి ఆకాశము నీలత్వము కల్పితం లేదు ఆకాశం ఇది నీలంగా ఉందండి సముద్రపు జలాన్ని మీకు వెళ్ళండి మీకు నీలంగా కనపడుతుంది చేతులకు తీసుకోండి నీలంగా ఏముండదు అది అది నీలంగా కనపడాలంటే అలాగా ఆ సన్నివేశం ఉండాలి అక్కడ అక్కడి నుంచి ఆ సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవ్వాలి అప్పుడు నీలంగా కనపడుతుంది అలాగే అక్కడ కూడా ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజను ఆక్సిజను డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఉంటాయి ఆ సూర్యకాంతి వాటి మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది అది నీలంగా కనపడుతుంది రామన్ ఎఫెక్ట్ దాని నుంచే వచ్చింది రామన్ సర్ సి రామన్ ఆయనేమో సముద్ర ప్రయాణం చేసి ఓడెక్కి లండన్ వెళ్తున్నాడు ఓడ మీద వెళ్ళేవారు ఆ రోజుల్లో ఆయన ఓడ దగ్గరకు వచ్చి చూస్తే సముద్రం చాలా నీలంగా కనపడింది ఓసారి ఆయన సైంటిస్ట్ కదా వాళ్ళ దగ్గర ఒక బకెట్ ఒకటి తీసుకుని దానికి తాడు కట్టి ఆ సముద్ర నీళ్లు చేరేడు ఆయన పైకి చూస్తే నీలంగా ఉండదు మళ్ళీ పోషిస్తే అక్కడ నీలంగా ఉంటాయి అలాగ ఒకరోజు రెండు రోజులు చేసి ఏమిటిది అని లైట్ అప్పుడు మళ్ళీ ల్యాబరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే అర్థం ఏంటి ఒక లైట్ పడుతుంది నీటి మీద మరో లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది పడే లైట్ సన్ లైట్ రిఫ్లెక్ట్ అయ్యే లైట్ బ్లూ కలర్ అంటే ఏంటి ఈ స్కాటర్ చేస్తుంది ఆ లైట్ని ఈ స్కాటరింగ్లో ఫ్రీక్వె వేవ్ లెంగ్త్ మారిపోతాం స్కాటర్ చేసినప్పుడు వేవ్ లెంగ్త్ మారడం పేరే కామన్ ఎఫెక్ట్ అప్పుడు అది వెంజిన్ తీసుకుని అది ఎంత స్కాటర్ చేసుకుంది ఎలాంటి స్కాటర్ టాల్జీన్ ఎలాంటి లిక్విడ్స్ అన్నాయి లిక్విడ్సే కావాలి కదా ఇవన్నీ చేస్తే ఆ మాలిక్యులర్ స్ట్రక్చర్కి స్కాటరింగ్కి సంబంధం ఉంది ఈ రకంగా ఆయన సింపుల్ ఎక్స్పెరిమెంట్ కలకత్తాలో చెన్నై గదిలో కుట్టు చేసేదాన్ని చేసి ఓ పేపర్ పబ్లిష్ చేశారు వాళ్ళందరూ స్టర్న్ అయిపోయి ఇంకేం చేయాలో అర్థం కాక ఓ నోబెల్ ప్రైజ్ ఇచ్చేశారు గొప్ప విషయం కాబట్టి ఆకాశంలో నీలిమని అది స్కేటరింగ్ ఫ్లైట్ ఆకాశానికి వర్ణమే ఉండదు కాబట్టి మీరు సరదాగా కవిత్వం కోసం అనుకుంటే తప్పు లేదు కానీ ఆకాశము యథార్థముగా నీలవర్ణము గలది అని అనుకోకూడదు అదేవిధంగా రెయిన్బో కూడా అంతే రెయిన్బో కూడా అంతే అదేవిధంగా మీ ఎందు పుణ్యం లేదు పాపం లేదు మీ బంధము లేదు ముక్తి లేదు మీ ఎందు లేదు జ్ఞానం లేదు ఏమి లేవు మీలో ఆకాశములే ఉన్నారు అది తెలుసుకుంటే जीवरूपन मेरी इवीं बैठे बंधम मुक्ति पापं पुनी अदे जीवरूप लेनी पे जीवरूपमेंव अदे ईश्वर सदात्मकत्व प्रतिपादन पद्य ్యాపేత ద్వైతవాద ప్రతిషేధ అపనష్యామి పరమాత్మన జీవాద్యం ద్రడయతి జీవస్తో నరస్మాదన్య ప్రతిపాదతి అనువద్యేవా అవిద్యాకల్పితం లోక ప్రసిద్ధం జీవభేదం ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ కారణానన్యత్వము అని ఒక ప్రిన్సిపల్ ఉంది తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని ఒక అధికరణం అది మీరు చదవచ్చు డ్యూకోర్స్ వస్తాయి ఎందుకంటే చాందోక్యంలో నుంచి వచ్చింది ఆ అధికరణం ఆచారం మనం వికారము నామధేయం అక్కడి నుంచి వచ్చింది దాంట్లో ఉండే ప్రిన్సిపల్ ఏమిటో ఇక్కడ చెప్పి ఆ వాక్యం మనం మళ్ళీ క్లాస్లో చెప్పుకున్నాం ఆ ప్రిన్సిపుల్ ఏమిటంటే కారణము కార్యము రెండు తీసుకోండి కారణ కార్యభావం ఉంది కదా కారణము అంటే మట్టి కార్యము అంటే ఘట మనకి తెలుసున్నదే ఇప్పుడు ఈ రెండింట్లో వ్యవస్థ ఎలాగంటే కారణము వేరు కార్యము వేరు అంటే తప్పు తప్పుది ఎందుకంటే కారణం అంటే అయం అశ్వ అయం గౌహ ఇది గుర్రము ఇది ఆవు ఇది కారణము ఇది కార్యము మీరు ఎలా చూపించగలరా చూపించలేరు ఎందుకంటే కారణమంటే మట్టి కొండము కార్యం ఆవుని గుర్రాన్ని విడివిడిగా చూపించినట్టుగా మీరు మట్టిని కొండని విడివిడిగా చూపించగలరా చూపించలేరు మట్టి అంటే మీరు కుండను చూపించాలి తప్ప ఇంకో ఇది మట్టి ఇది కుండ అని ఎలా విడిగా చూపించలేదు అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేరే మట్టి ముద్ద తీసుకొచ్చి చూపిస్తానని కాదు ఓకే వేరే మట్టి ముద్ద కారణం అవుతుంది కారణం కావాలి కదా అంటే ఇక్కడే మీరు మట్టిని సపరేట్గా కొండను సపరేట్గా చూపించాలి కాబట్టి కారణము వేరు కార్యము వేరు అనకూడదు మట్టి వేరు కుండ వేరు అనకూడదు ఏమనాలి కుండ మట్టి కంటే వేరుగా లేదు అనాలి కుండ మట్టి కంటే వేరుగా లేదు అనాలి కానీ మట్టి కొండ కంటే వేరుగా లేదు అనకూడదు మట్టి కొండ కంటే వేరుగా లేదు అనకూడదు ఎందుకంటే ఆమట్టే మరి ఇంకో మట్టి కాదు ఇంకెక్కడో మట్టింది అలా అవద్దు ఆమట్టే ఇప్పుడు ఈ కుండ పొడలు కొట్టేస్తా మిగిలింది మట్టి ఏమి కాబట్టి కుండ లేకుండా మట్టి ఉంది కాబట్టి కుండ కంటే మట్టి వేరుగా లేదు అనుకోండి అంటే కుండ ఉంటే మట్టి ఉండాలి కుండ లేకపోతే మట్టి ఉండకూడదు అలా లేదుగా కాబట్టి మట్టి వేరుగా కుండ లేదు మట్టి మాత్రం కుండ వేరుగానే ఉంది అర్థమైందండి కాబట్టి కార్యం కారణాత్ అనన్యత్ కార్యము కారణము కంటే వేరుగా లేదు అనన్యత్ ఇగో అదే ఇది ఇదే అది అలాంటి మాట్లాద్దు అన్యము అనన్యము ఏమండి కా మట్టి కంటే వేరుగా లేదు కానీ మట్టి మాత్రం ఈ కుండ యొక్క పుట్టడం గిట్టడంతో దానికి సంబంధం లేదు కుండ యొక్క పరిచ్ఛేదంతో దానికి సంబంధం లేదు అది ఎప్పుడూ తనంత తానుగానే ఉంది కార్యధర్మాల్ని తన నెత్తి మీద వేసుకోకుండా తనంత తానుగా మాత్రమే ఉంది తెలిసిందండి ఓకే ఇంకా ఆకాశం లేక రండి వేరుగా నీలము లేదు ఆకాశం ఉంటేనే నీలం ఆకాశం కంటే వేరుగా ఇది ఆకాశము ఇది నీలము అలా సెపరేట్ చేసి మీరు యూ కెన్ నెవర్ డూ దాట్ ఆకాశం కంటే వేరుగా నీలం లేదు కానీ ఆకాశం మటుకు నీలంతో ఎత్తి సంబంధం లేకుండగా తనంత తానుగా ఉంది కావాలి అలాగే పరమేశ్వర రూప పరమేశ్వర తత్వమునందే జైవ రూపాన్ని వీడు కల్పించాడు నేను బద్ధుణ్ణి నేను అజ్ఞాని నాకు పుణ్యం పాపం ఉన్నాయని వీడు కల్పించిపెట్టాడు ఈ కల్పించిపెట్టిన జైవ రూపము ఆ పరమేశ్వరుని విడిచిపెట్టేది ఉండలేదు పరమేశ్వరుని ఎందే ఉంటుంది పరమేశ్వరుణ్ణి మైనస్ చేసి ఇది స్వతంత్రంగా నిలబడలేదు కానీ అవునండి ఇప్పుడు చైతన్యం లేకుండగా నేను పుణ్యాత్ముల్ని నేను పాపాత్ముల్ని అనే అనే తెలివే ఉండదు అసలు చైతన్యం ఉండాలి కాబట్టి జైవరూపము పరమాత్మని లేకుండగా సపరేట్గా ఇండిపెండెంట్గా ఎన్నడూ ఉండలేదు కానీ ఆ పరమాత్మ మటుకు ఈ పుణ్యపాపాలతో సంబంధం లేకుండగా కర్తృత్వ భోతృత్వాలు లేకుండా బంధం లేకుండా అజ్ఞానం లేకుండా తనంత తానుగా నిలిచి ఉంటాడు అర్థమైందండి అదే అని చెప్పేసి ఇది మళ్ళీ వారం కంప్లీట్ చేద్దాం పూర్ణం